శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్మద ఆను వన్నోతు సాదనం శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం సహనా సహనౌనూ సహ వీర్యంకరవాలై ింతిశాంతి ఆ లైట్ వెలుగుతుంది ఆఖర్ లైట్ వెలుగుతుంది ఆ పవర్ లేకుండా వెలగలే అది ఒకటే లైటా దెన్ సారీ సారీ ఓకే ఓకే లేదండి అంతే వెలగదు సారీ సో మనము అన్యోంతర ఆత్మానందమయై పూర్ణ సో ఈ ఆనందమయ ఆత్మ ఇది అంతిమము అంటే ఇది దిస్ ఈజ్ ది ఫైనల్ ఇదే పరబ్రహ్మ ఇదే లేక పరమాత్మ అని ఒక అభిప్రాయం ఉన్నది ఈ అభిప్రాయం సరికాదు ఆనంద అది మయట్ తోటి ఉన్నది కనుక అనేక హేతువులు చెప్తున్నారు సో అధికారాత్ మయట్ శబ్దాచ సంక్రమణాచ అనే హేతువు దగ్గర ఉన్నాం మనం సంక్రమణాచ అయినట్టుంది అసంభవ స్వాత్మని భేదాభావా అది ఇప్పుడు అక్కడ సంక్రమణంలోనే ఏమని చెప్తారంటే చూడండి న్యాత్మనైవ ఆత్మన ఉపసంక్రమణము సంభవతి స్వాత్మని భేదాభావా ఇప్పుడు ఉపసంక్రమణము అని ఉన్నది ఉపసంక్రమణము అంటే ఉప దాని దగ్గరకు వెళ్ళి సంక్రమణము సమ్యక్ వివేక జ్ఞానం చేత క్రమణము అంటే అంతకు ముందున్న దానిని దాటి ముందుకు వెళ్ళుట క్రము పాదవిక్షేపే మీరు మెట్లు ఎక్కేప్పుడు మొదటి మెట్టు మీద చక్కగా నిలబడి దాని మీద స్థితిని అంటే స్టెబిలిటీని సంపాదించి ఆ తర్వాత పై మెట్టు మీదకి వెళ్తారు అదేవిధంగా మనమేమో అన్నమయ కోశంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాము దానికంటే అంతరంగా దానికంటే సూక్ష్మంగా ఉంటూ దానికి కూడా కారణమై ఉండేటువంటి ఏ ప్రాణమయము దాని దృష్ట్యా మనకి లేకుండే కానీ శృతి మనకి దానిని చూపించినప్పుడు మనకి వివేకం కలిగి ఆ ప్రాణమయ కోశాన్ని దర్శించి అంటే దాని దగ్గరికి వెళ్ళడం అంటే దాని తెలుసుకోవడం అని ఉపాటి దగ్గరికి వెళ్ళడం అంటే తెలుసుకోవడం దానిని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది ఈ అన్నమయము దాంట్లో విలీనం అయిపోతుంది అన్నమయము ప్రాణమయం కంటే భిన్నంగా ఏమీ ఉండదు రెండు ఉండవు అన్నమయం ఒకటి ప్రాణమయం ఒకటి రెండు ఉండవు ప్రాణమయం ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అన్నమయ ప్రాణమయ ఈస్ దేర్ ఇన్నర్ టు దాట్ బట్ మీరు ప్రాణమయం దగ్గరికి వెళ్ళేప్పుడు ఇది దాంట్లో విలీనం అయిపోతుంది సో దీని పేరే ఉపసంక్రమణము అని అంటారు సో ఈ ఎర్లియర్ స్టెప్ని బాధిస్తూ పై దానిని పట్టుకోవడం పేరు ఉపసంక్రమణము ఈ విధంగా ఉపసంక్రమణం చేసినంతసేపు మీరు దేన్ని ఉపసంక్రమణం చేస్తారో దాని తత్వం ఉంటుంది తప్పిస్తే దాని దగ్గర తత్వం ఉండదు దాని దగ్గరే తత్వం ఉండే పక్షంలో దాన్ని ఉపసంక్రమణం చేయటం ఎందుకు సో అన్నమయాన్ని ఉపసంక్రమణం చేసాం గనక అన్నమయము తత్వము కాదు అన్నమయము దేన్నో ఉపసంక్రమణం చెందుతుందో అది తత్వం ఇప్పుడు ఆనందమయమే తత్వము అంటే అల్టిమేట్ రియాలిటీ ఏది అని అది చర్చ సో అంతిమ సత్యము ఆనందమయమే అనే పక్షంలో ఏతమానందమయమాత్మానము ఉపసంక్రామతి ఇంక ఉపసంక్రమణం ఏమిటి ఉపసంక్రామణం చేసే పక్షంలో మళ్ళీ అది అల్టిమేట్ ఎలా అవుతుంది దానికంటే పైన ఇంకేదో ఉండాలి కదా పైన ఏదో తర్వాత చూద్దాం ముందు ఉపసంక్రమణం చేస్తున్నాం గనక అన్నమయమును ఉపసంక్రమణం చేశాము ఉపసంక్రమణ కర్మ అయింది ఇట్ హ్యాస్ బికమ్ ఐన్ ఆబ్జెక్ట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఉపసంక్రమణం ఉపసంక్రమణ కర్మ అయిన కారణంగా అది అంతిమ సత్యం కాదు కాలదు అలాగే ఆనందమయాన్ని కూడా ఉపసంక్రమణం చేసాం గనక అది అంతిమ సత్యం కాదు అంటే దాని మీద అలా కాదండి అదే అంతిమ సత్యము ఇంకా ఉపసంక్రమణం అంటారు తనను తానే ఉపసంక్రమణం చేశారని చెప్పుకుంటాము అని అంటే అలా కుదరదండి ఆత్మనైవ ఆత్మనహా ఉపసంక్రమణం న సంభవతి తనను తానే అతి అతిక్రమించడం ఎలా కుదురుతుంది సో ఇప్పుడు మీరు నిలబడి ఉంటారు ఆ బూట్లేసెస్ ఉంటాయి చూడండి ఆ బూట్ ప్లేసెస్ పట్టుకుని మిమ్మల్ని మీరు పైకి లేవనా తీసుకోగలుగుతారా తీసుకోలేదు ఇంకేదైనా తాడు కట్టి దాన్ని పట్టుకుని పైకి వెళ్ళాలి కానీ మీ బూట్ ప్లేసెస్ మీరు పట్టుకుని యూ కెనాట్ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఉడికి అలాగ వాక్యరచన ఉన్నప్పటికీ తనను తానే పైకి ఉద్ధరించుకున్నాడు అనో లేదా తనని తానే పైకి ఎత్తాడు అనో అలాగ వాక్యరచన ఉన్నప్పటికీ దాని కాంటెక్స్ట్ వేరు ఆ పద్ధతి వేరు కానీ యూ కెనాట్ రియల్లీ Do a negation of yourself. How one can one negate himself? If you are the only one, the Atma is a very good and good. The Atma is the only one that is to do the Upasankraman. Because the Upasankraman means that the Krianda and Paidi are two steps. The Krianda step is to do the 5 steps. అలా వెళ్ళేప్పటికీ క్రింద స్టెప్ బై స్టెప్లో విలీనం అయిపోతూ ఉంటుంది ఇది ఇది ప్రక్రియ చూస్తూ ఇప్పుడు రెండు ఉంటేనే ఉపసంక్రమణం స్వాత్మని భేదాభావాది ఆనందమయమే అంతిమ సత్యం దాంట్లో ఉపసంక్రమణాన్ని మీరు కుదర్చటం కోసం దాంట్లోనే రెండు భాగాలు ఉన్నాయి ఒకటి తిరస్కరింపబడే భాగము ఒకటి పట్టుకునబడే భాగము అని ఒకే తత్వమునందు అటువంటి భేదము పోసగదు కాబట్టి ఆనందమయము అది అంతిమ సత్యము కాదు అనే చర్చ మీరు లాస్ట్ వీక్ అంతా ఇదే చర్చ నడిపింది తర్వాత ఆత్మభూతంచ బ్రహ్మ సంక్రమితు ఇప్పుడు ఫైనల్గా మనం బ్రహ్మని చేరుకోవాలి ఆ బ్రహ్మ ఈ సంక్రమణము చేసేవాడు సాధకుడు ఉన్నాడే సంక్రమణము చేసేవాడు అంటే వివేకము చేత ఆ మిథ్యాతత్వాన్ని తిరస్కారం చేసి సత్యతత్వాన్ని వాడు అది సంక్రమణం అలా చేసే సాధకుడు ఉన్నాడే ఆ సాధకుని యొక్క ఆత్మయే బ్రహ్మయ్య ఉండదు కాబట్టి మీరు ఆత్మస్వరూపం దగ్గరికి చేరేపటికి ఇంకా సంక్రమణం కుదరదు కాబట్టి స్వాత్మని తన తన స్వరూపమే బ్రహ్మై ఉండగా తనచేత తనను తానే సంక్రమణము చేయుట సంభవము కాదు అని ఇంకొక హేతువు కూడా చెప్పారు మరో హేతువు చెప్తున్నారు ఇలా ఇందుకు ఇన్ని హేతులు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే శంకరులు పిక్చర్లోకి రాని క్రితము అందరూ కూడా ఆనందమయమే అంతిమ పర్యాయము అదే బ్రహ్మ అని స్వీకరించేవారు భర్తృప్రపంచాచార్యుడు అలాగే దాన్ని వ్యాఖ్యానం చేశారు దాంతో అందరూ అలాగే స్వీకరించేవారు ఈనాటికి కూడా ఆ ద్వ అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించని ఇతర ద్వైతవాదులు ఆనందమయాన్ని అంతిమ సత్యంగా స్వీకరిస్తారు అసలు వాళ్ళ ప్రక్రియ వేరే ఉంటుంది జీవాత్మ భేద ప్రధానంగా ఉంటుంది దాంట్లో ఇది అంతిమ పర్యాయమైనా ఒకటే కాకపోయినా ఒకటే ఇతిహాజ్ ఇట్స్ సోన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఈ డజంట్ వీ వీఆర్ నాట్ కీన్ అబౌట్ ఇట్ ఎనీవే అద్వైత అద్వైతాన్ని అంగీకరించేటువంటి ఆచార్యులు భర్తృప్రపంచడం మొదలైన వాళ్ళు కూడా ఆనందమయమే అంతిమము అని స్వీకరించారు దానిని శోధన చేయటానికి ఇట్స్ ఎ రెవల్యూషనరీ థాట్ సో దాన్ని శోధన చేయటానికి శంకరులు చాలా కృషి చేశారు ఇక్కడ చేశారు బ్రహ్మసూత్రాల్లో కూడా ఆనందమయాధికరంగంలో ఇంకా ఇంతకంటే విస్తారమైనటువంటి నిర్ణయాన్ని చేస్తారు దీనికే బ్రహ్మ పుచ్చబ్రహ్మవాదము అని పేరు నేను మీకు మనవి చేశాను లాస్ట్ క్లాస్లో సో హీఈస్ గివింగ్ వన్ మోర్ రీజన్ టు సే వై ఆనందమయ ఈజ్ నాట్ ది అల్టిమేట్ అందాము శిర ఆది కల్పనానుపపత్తేష్ట సో మీరు అంతిమంగా పరబ్రహ్మస్వరూపాన్ని చేరేప్పటికీ ఇంకా అక్కడ ఇది శిరస్సు ఇది కుడిపి రెక్క ఇది ఎడమ రెక్క అనే విభాగమును భావన చేయుట అది కల్పనే రూపకమే కానీ ఆ రూపకం చేసే సందర్భం కూడా అంతిమ సత్యమునందు పొసగదు ఆ కల్పన కూడా కుదరదు ఎందుకంటే ఎందుకు కుదరదో చెప్తున్నాను నహి యథోక్తలక్షణే ఆకాశాది కారణే అకార్యపతి శిర ఆద్యవయవరూపకల్పనా ఉపపద్యతే ఇప్పుడు బ్రహ్మ దగ్గరికి చేరుకుంటాం మనం ఫైనల్ స్టెప్ ఆనందమయము అనే ఐదవ పర్యాయమే బ్రహ్మ పక్షంలో శిర ఆది అవయవ రూపకల్పన నహి ఉపపద్యతే ఇది శిరస్సు ఇది కుడిరెక్క ఇది ఎడమరెక్క ఇది తోక అనేటువంటి ఈ అవయవములను మెటఫారికల్గా కల్పించి భావన చేయటం అన్నది బ్రహ్మ విషయంలో కుదరదు ఎందుకంటే ఈ అవయవ కల్పన కేవలము కార్యానికి కుదురుతుంది ఏది పుట్టుక గలదియో దాని ఎన్ను మీరు అవయవ కల్పనని చేయవచ్చు ఉదాహరణకి ఆకాశం ఉన్నది ఆకాశము పుట్టుక గలది కార్యము అలాగే వాయువు అగ్ని సో జలము అన్నము పృథివీ వీటి చేత నిర్మాణమైనటువంటి కోశములు ఈ పంచభూత నిర్మాణములైనటువంటి కోశములే కదా ఇవన్నీ కూడా వీటి అన్నిటి కూడా మీరు కార్యములు గనుక కార్యములు అంటే ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ కనుక పుట్టినవి కనుక పరిచ్ఛన్నములు అవుతూ ఉంటాయి అంటే లిమిటెడ్గా ఉంటాయి వాటి లిమిటెడ్గా పరిచ్ఛిన్నములుగా ఉండేవి గనుక వాటి ఎందు ఇది శిరస్సు ఇదేమో ఈ పక్షము ఆ పక్షము అని ఒక రూపకల్పన చేయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ ఆత్మ ఇది యథోక్త లక్షణే దీన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సర్వ పరిచ్ఛేద నిషేధ రూపంగానే దాన్ని మనం బోధించి ఉన్నాము దాని ఎందు ఏ పరిచ్ఛేదములు ఉండవు అనే అనంత శబ్దం దగ్గర బాగా విస్తారంగా మనం చూసి ఉన్నాము సో అది ఆకాశాదీలకు కూడా కారణము కానియందు అవయవ భేదమును కుదురు భావన చేయుట సంభవం కాదు ఆకాశానికి కూడా కారణం ఆకాశం కంటే కూడా సూక్ష్మతరమైనది ఆకాశమునందే అవయవ కల్పన చేయటం కుదరదు అలాంటిది ఆకాశ కారణము పైగా అకార్యపతితే అది కార్యముల లిస్టులో పడలేదు అది కార్యపతీతం అంటే పడ్డం పడ్డం అంటే ఆ లిస్టులో ఉండడం అని అర్థం అది కార్యముల లిస్టు ఉంది ఏంటి ఆకాశ వాయు అగ్ని ఆపహ పృథివీ అన్నం శరీరము ఇలాగ బోడంత లిస్టు కార్యాల లిస్టు ఉంది ఈ లిస్టులోది కాదు ఇది కాబట్టి కార్యముల లిస్టులో లేనటువంటి పరమకారణతత్వమైనటువంటి బ్రహ్మయందు విచ్ ఈజ్ ఆత్మ దానియందు ఈ శిర ఆది అవయవరూపక కల్పన పొసగదు అని అదొక హేతు చెప్తున్నారు ఎందుకు పొసగదో దాన్నే వివరిస్తారు అదృశ్యేనాత్మ్యే నిరుక్తే నిలయనే అస్థూలమనూ నేతి నేత్యాత్మా ఇత్యాది విశేషాపోహశ్రుతిభ్య ఈ అవయవ రూపకల్పన అంటే మెటఫారికల్గా ఈ భాగాన్ని శిరస్సు అనుకో ఇది ఇలా అనుకో అది అలా అనుకో అని విభాగం చేసి కల్పన చేయటం అన్నది బ్రహ్మయందు కుదరదు చెప్పడానికి హేతు ఏమిటంటే ఈ బ్రహ్మను ఈ బ్రహ్మాత్మను ఈ తైత్రీయమే ఏమని వర్ణిస్తోంది సో ఆ ఉభే హే వైషతస్మిన్ అదృశ్యే అని ఆ వాక్యం మీరు చూశారు కదా ఆ వాక్యంలో ఆ ఏతస్మిన్ ఆ పరబ్రహ్మ ఎందు ఎటువంటి పరబ్రహ్మ అదృశ్యే ఇంద్రియ గోచరము కాదు అనాత్మీయే అనాత్మీయే అంటే సో దానికి ఓకే అక్కడ వివరంగా ఇస్తారు ఎనివే ఓకే కార్యదృశ్యేందమయది కల్పనా విపక్షుతుమయో ఓకే బాదర్ ఏమనిచ్చాడు ఆత్మా ఈ శరీరం ఆత్మీయ శరీరే భవ సో అక్కడ మనకు వివరంగా వస్తుంది ఎనివే శరీర సంబంధము లేనిది అనాత్మే అనిరుక్తే ఇదమిత్తముగా నిర్వచింపశక్యము కానిది ఎప్పుడైనా సరే ఇంద్రియ గోచరము అయినది కానీ లేక మనస్సులో ఊహకు అందేది కానీ అయినట్లయితే దానికి మీరు ఒక నిర్వచనాన్ని ఇవ్వగలుగుతారు ఇదమిత్తంగా నిర్దేశించగలుగుతారు ఆ విధంగా నిర్దేశింపశక్యము కానిది అన్ని ఈ వాక్యం వస్తుంది మనకి విస్తారంగా వస్తుంది ఊరికే కోట్ చేశారు కాబట్టి దాని అర్థం చెప్తున్నాను నిలయనము అంటే ఆధారము నిలయనము దేనికి లేదో అది అనిలయనము నా విద్యతే నిలయనం ఎస్ నిలయమని మనం పేరు పెట్టుకుంటూ ఉంటాం చూడండి ఆనంద నిలయము ఏదో పేరు పెడతారు నిలయమే నిలయనం సో ఒక ఆధారము ఒక ఆశ్రయము బ్రహ్మ సర్వాశ్రయం అది సర్వాధారము దానికంటూ ఇంకా వేరే ఆధారం ఏం లేదు ఆ విధంగా దానిని వర్ణించారు అంటే అది ఏమి అది సర్వకారణ కారణము సర్వపరిచ్ఛేదరహితము దానియందు అవయవ రూపకమును కల్పించుట సంభవము కాదు కానీ ఇక్కడ ఆనందమయంలో అవయవ రూపకల్పన వస్తుంది సో క్రియమేవ శిర మోదో దక్షిణ పక్ష అని వస్తుంది సో ఈ అవయవ రూపకల్పన ఉన్న కారణంగా ఆనందమయము బ్రహ్మాత్మ కాజాలదు అని దీ దట్ ఈస్ ది డిస్కషన్ ఇంకపోతే తైత్రీయ శృతినే కాకుండా బ్రహ్మాత్మ యొక్క స్వరూపాన్ని బోధించే బృహదారం యొక్క శృతిని ఇతర శృతులను కూడా సందర్భాన్ని బట్టి కొద్దిగా కోట్ చేస్తున్నారు ఆయన అస్థూలమనను అని ఈ విధంగా పెద్దలు ఇష్టంది బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ బ్రహ్మా బ్రహ్మాత్మ ఆత్మ అస్థూలం అది దొడ్డుగా ఉండేది కాదు అంటే ఫ్యాట్గా ఉండేది కాదు పోనీ అలాగే ఫ్యాట్గా లేకపోతే కొన్ని చిక్కిపోయి బక్క ఉందేమో అంటే అనను అది బక్క అంటే దాని అర్థం ఏంటి దేహ సంబంధాన్ని బట్టి అహం స్థూల అహం పురుష నేను బక్క చిక్కి ఉన్నాను నేను దొడ్డుగా ఉన్నాను అని ఈ విధంగా ఒక భావన మా మనస్సుల్లో కలుగుతూ ఉంటుంది సో ఆ దేహ సంబంధము దేహ సంబంధాన్ని బట్టి వచ్చినటువంటి ఈ భావన తప్పు నీ స్వరూపము దేహాన్ని బట్టి ఉండదు నీ స్వరూపము దేహధర్మములకు అతీతమైనది అని చెప్పడం కోసం ఆ స్థూలం అనణువును కాబట్టి బ్రహ్మాత్మయందు సో పరిచ్ఛిన్న పదార్థ ధర్మములు ఏమీ లేవు అనర్థం ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి అది ఎంత ఉంటుందని చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా మధ్యమ పరిమాణంగా ఉంటుందా అని ఓ ప్రశ్న వస్తుంది సపోజ్ పండు ఉందన్నారు ఎంత ఉంటుందో చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా మధ్యగా ఉంటుందా అంటే ఏమిటండి చిన్న పెద్ద మధ్య అంటే మన అనుభవం ఉన్నాయి రేగి పండు చిన్నది పుచ్చకాయ పండు అది పెద్దది దానిమ్మ మధ్య పరిమాణం కదా ఏదో వ్యవస్థ ఉంది కదా ఆ విధంగా సో పరి ఏదైనా ఒక పరిమాణం ఉన్నట్లయితే దానికి అలాగ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఆత్మయందు అటువంటి పరిమాణము అంటే సైజ్ అనేది లేదు అని చెప్పడం కోసం అస్థూలం అనను అని చెప్పారు శిరాది రూపక కల్పన కుదరదనే అభిప్రాయం అలాగే నేతి నేత్యాత్మ తర్వాత మీరు ఆత్మ దగ్గరికి చేరేపటికి ఇంకా దాని ఎందు ఇదమిత్తంగా విశేషాలు ఏమి సర్వ విశేష నిషేధ రూపంగానే ఉంటుంది అదే ఆయన అంటారు ఇత్యాది విశేష అపోహశ్రుతి విశిష్ట విశేష అంటే ఎట్రిబ్యూట్ ఒక ఒక పరిచ్ఛిన్నమైన భావనకి ఆలంబనమవుతూ ఉండట ఎట్రిబ్యూట్ విశేషమంటే సో ఎనీ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ అది ఆత్మ ఎందు నిషేధింపబడుతుంది దాంట్లో ఏ రకమైన గుణములు కానీ ఏ రకమైనటువంటి విశేషణములు ఎడ్జెక్టివ్స్ కానీ క్వాలిటీస్ కానీ ఏమీ ఉండవు అంచేతనే ఏ ఏ గుణములను మీరు మనసాభావన చేయడానికి అవకాశం ఉంటుందో వాటినన్నిటినీ తిరస్కారం పోతే ఇంకా సర్వ విశేష అపోహ అన్ని విశేషములను తిరస్కరించిన తరువాత అవధి అల్టిమేట్ రియాలిటీగా ఏది మిగులుతుందో అది ఆత్మ కాబట్టి దానియందు ఈ అవయవ కల్పన పోసగదు అనే తర్వాత మంత్రోదాహరణానుపపత్తే ఆనందమయమే బ్రహ్మాత్మ కాదు అని చెప్పటానికి ఫైనల్గా ఇంకో రీజన్ ఇస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ప్రథమ పర్యాయంలో ఐదు పర్యాయాలు వచ్చాయి కదా ప్రథమ పర్యాయంలో అన్నమయాన్ని గురించి చెప్పారు అన్నమయాన్ని ఉపసంక్రమణం చేసి ముందు ఆ అన్నమయము మహిమను చెప్పే మంత్రం ఒకటి ఉన్నది తదప్యేష శ్లోకోవతి అని అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అని దాన్ని మంత్రోదాహరణము అంటారు ఉదాహరణము అంటే ప్రసంగము చేయుట సో ఏ కోశాన్ని మనం ఉపసంక్రమణం చేసేస్తున్నామో ఆ కోశాన్ని ఉపాసన కోసమని అలా ఉపాసన చేయిస్తే చాలా గొప్ప ఫలమున్నది అని చూశాం కదా అన్నాద్వై ప్రజా ప్రజాయంతే యాహ్ కాశ్య పృథివీ గుతాహ అని ఈ విధంగా ఎవడ ఏ అన్నం బ్రహ్మోపాసతే సో వాడికి ఆ సర్వం సర్వం వైతేన్నమాప్వంతి సంపూర్ణ సర్వాన్నాన్ని వాడు పొందుతాడు అని అక్కడ ఒక కోశమును ఉపసంక్రమణం చేసే సందర్భంలో ఆ కోశానికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఉదాహరిస్తూ ఉంటారు మంత్రోదాహరణము అంటారు ఇప్పుడు ఈ మంత్రోదాహ మంత్రము ఏదైతే మీరు ఉదాహరణ ఇస్తారో అది తప్పనిసరిగా ఆ ఉపసంక్రమణము చేయబడే కోశానికి సంబంధించింది అవి ఉండాలి సో అలా లేదనుకోండి సంథింగ్ ఈజ్ రాంగ్ యు యూ కెనాట్ కంపేర్ లైక్ దట్ సో అంతకు ముందున్న కోశానికి సంబంధించిన మంత్రమే అవ్వాలి ఇది సో ఎనివే దెర్ ఈజ్ ఎన్ ఇష్యూ దే అది ఆయన చెప్తున్నారు అది హీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ నహీ ప్రియశిర ఆద్యవ విశిష్ట ప్రత్యక్షత అనుభూయమానే ఆనందమయే आत्मनि ब्रमणि नास्ति आशंका भावात ब्रेती आशंकाभास असत्ति वेद चेत मंत्रोदाण उपपद्य उपपद्य न उपपद्यतेनर्थ ना मुंधुवाक्यम आरंभ నహి ఉపపద్యత ఉపబ్యత అంటే కుదురుతుంది అని కాదు అర్థం నహి ఉపపద్యత ఇప్పుడు నా ముందుంటుంది వెర్భ చెట్ట ఉంటుంది వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ గమనించండి అన్నమయ కోశం అయిపోయిన వెంటనే తదప్యేష శ్లోకో భవతి ఓ మంత్రం వచ్చింది అన్నాద్వై ప్రజా ప్రజాయితే ఆ మంత్రం దేనికి సంబంధించింది ఉండాలి అవ్వాలి అన్నమయానికి అవ్వాలి ప్రాణమయం అయిన వెంటనే తదప్యేష శ్లోకోవతి ఓ మంత్రం వచ్చింది సో ఆ మంత్రం దేనికి సంబంధించింది అవ్వాలి ప్రాణమయాన్ని అవ్వాలి అయింది కూడా మనోమయం అయిన వెంటనే ఓ మంత్రం ఒకటి వచ్చింది ఎతో వాచో నివర్తే అది మనోమయానికి సంబంధించింది అవ్వాలి న్యాయంగా అయింది విజ్ఞానమయం అయిన వెంటనే విజ్ఞానం యజ్ఞంతనుతే అని ఓ మంత్రం వచ్చింది ఆ మంత్రము విజ్ఞానమయ కోశాన్ని అవ్వాలి అయింది ఆనందమయ అయిన వెంటనే మళ్ళీ మంత్రం ఉంది తదప్యేష శ్లోకోవతి ఆ మంత్రము ఆనందమయానికి కుదరదు అంటే అర్థం ఏమిటి ఈ మధ్యలోనే ఆనందమయం యొక్క ఉపసంక్రమణం అయిపోయింది అనమాట ఇంకా ఆనందమయము ఆ అనువాకం పూర్తయ్యేపటికి ఇంకా ఆనందమయం లేదు ఆనందమయమే ఉన్నట్లయితే తదప్యేష శ్లోకో భవతి అని మీరు అన్నారు అని తర్వాత ఏం చెప్పారు అసన్నేవస భవతి అని ప్రారంభమైంది ఈ అసన్నేవస భవతి అనేది ఆనందమయము యొక్క ఆనందమయానికి సంబంధించిన మంత్రమైన పక్షంలో ఓకే ఈ అనువాకం చిగురుదాకా ఆనందమయమే మిగిలి ఉన్నది అని మనం నిర్ధారణ చేయవచ్చు రైట్ యు ఫాలో టు దట్ పాయింట్ కానీ అసన్నేవస భవతి ఆనందమయాన్ని కాదది దాన్ని బట్టి ఏం తెలిసింది అంటే ఆ అనువాకం మధ్యలోనే ఎక్కడో ఆనందమయ ఉపసంక్రమణం అయిపోయింది అనమాట ఆనందమయ ఉపసంక్రమణం అయిపోయి మరొకటి వచ్చేసింది ఆ మరొకదాన్ని ఈ మంత్రం కాబట్టి ఆనందమయాన్ని ఆనందమయమే ఫైనల్ అని చెప్పినట్లయితే ఈ మంత్రము ఆనందమయానికి సంబంధించింది అవ్వాలి కాదు ఈ మంత్రం ఆనందమయానికి సంబంధించింది కాదు ఎందుకు కాదు అంటే చెప్తున్నారు చూడండి చూడండి ఆనందమయమేమిటి ప్రియ ప్రియ శిర ఆది అవయవ విశిష్టంగా ఉంది ఆనందమయం తస్య ప్రియమే వశిర మోదో దక్షిణపక్ష ప్రమోద ఉత్తరపక్ష ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఇన్ని అవయవములు ఐదు అవయవములు ఆనందమయానికి ఉన్నాయి ఆ ఆనందమయము అన్ని అవయవముల రూపంగా అది వర్ణింపబడింది నెంబర్ వన్ ప్రత్యక్షత అనుభూయమనే ఆనందము ఆ ఆనందమయ కోశము మనందరి చేత నిత్య జీవితంలో దీనికోసం బ్రహ్మజ్ఞానం అవ్వక్కర్లేదు వేదాంతం విద్యార్థి కూడా అనక్కర్లేదు సకల ప్రాణుల ఎందు కూడా ఈ ఆనందమయము యొక్క అనుభవం ఉంది ప్రత్యక్షత అనుభవం ఉంది ఆనందాన్ని అక్కడ చెప్పిన ఆనందాలు నాలుగు ఐదు భాగాలు ఉన్నాయే ఇది ప్రియము మోదము ప్రమోదము అవి వివరణ మనకి అవి మనందరికీ ఏదో టైంలో తెలుసున్నటువంటి ఆనందాలే కాబట్టి ఆనందమయాన్ని గురించే తదక్యేశ శ్లోకో భవతి అని తర్వాత వచ్చిన మంత్రం ఆనందమయానికి సంబంధించింది అయినట్లయితే అసన్నేవసభవతి ఈ ఆనందమయం ఉందా లేదా అనే ఆశంకీ తావే ఉండకూడదు ఎందుకంటే ప్రత్యక్షంగా మనం ఈ ఆనందమయాన్ని అనుభవిస్తూనే ఉన్నాం అందరి చేతనం ఇది ఎవడైతే ఇది ఉందా లేదా ఇది ఉందని ఎవడనుకుంటాడో వాడు ఇలాంటి వాడు ఇది లేదని ఇంకెవాడు అనుకుంటాడో వాడు మరోలాంటి వాడు అనేటువంటి ప్రసంగము అసందర్భం దేని ఎందు అటువంటి ప్రసంగం కుదురుతుందో తెలుసిన దేని యొక్క అస్తిత్వం విషయంలో జనుల ఎందు సంశయము ఉన్నదో అక్కడే అలాంటి మంత్రం కుదురుతుంది ఆ మంత్రం అలా ఉంది అసన్నేవస భవతి అది లేదు అని ఎవడైనా అంటే లేనివాడే అవుతాడు ఉంది అంటే ఏదో అవుతుంది అని ఉన్నదా లేదా అనే శంకను బేస్ చేసుకునే ఆ మంత్రం ఉన్నది ఆనందమయం దగ్గర అటువంటి శంకే అవకాశం లేదు ఎందుకంటే ఆనందమయం సర్వప్రాణుల చేత అనుభవింపబడేది కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అంటే శంక ఉంది కానీ కాఫీ తాగినప్పుడు కులాసాగా ఉంటుందా లేదా అంటే శంఖ ఉందా అసలు కాఫీ తాగితే బాగుంటుందా లేదా బాగుంటుందా బాగుండదా అనే దాంట్లో శంక ఎవడుకుందండి కొన్ని కాఫీ కాకపోతే మరొకటి సో ఆ భోజనం చేస్తే తృప్తి కలుగుతుందా కలగదా భోజనం చేస్తే తృప్తి కలుగుతుందని ఎవడనుకుంటాడో వాడికి భోజనం యొక్క అనుగ్రహం ఉంటుంది భోజనం చేస్తే తృప్తి కలగదు అని ఇంకా ఎవడు అలాగే ఎక్కడైనా మంత్రాలు ఉంటాయా ఉండవు ఎందుకో తెలుసుదా అది సర్వజన సాధారణమైనటువంటి విషయం దాంట్లో శంకే లేదు కాబట్టి ఈ శంకకు తావు ఇచ్చి వచ్చినటువంటి ఆ మంత్రము అది ఆనందమయానికి సంబంధించిన మంత్రము కాజాలదు అదే అంటున్నారు ప్రత్యక్షత అనుభూయమానమవుతోంది ఈ ఆనందమయ ఆత్మ అదే బ్రహ్మ అయిన పక్షంలో దానియందు నాస్తి బ్రహ్మ అనే ఆశంక ఉండదు గనుక బ్రహ్మ లేదు అనేటువంటి సందేహానికే తాగులేదు ఎందుకంటే మీరు అన్నారు ఆనందమయమే బ్రహ్మనన్నారుక ఆనందమయమే బ్రహ్మ అయితే ఆనందమయము సకల ప్రాణుల చేతనం అనుభూయమానం అవుతూ ఉంది కనుక మనందరికీ అనుభవంలో ఉంది కనుక బ్రహ్మ ఉందా లేదా అనే శంకే లేకపోతే ఆ తదప్యేష శ్లోకో భవతి అని బ్రహ్మ ఉన్నదా లేదా అనే ఆధారంగా చేసుకుని చెప్పబడిన మంత్రము అది పొసగదు కాబట్టి ఆ మంత్రం అది ఆనందమయాన్ని కాదు అసన్నే వస భవతే సుబ్రహ్మేతి వేద చేతి ఇది మంత్రోదాహరణం నా ఉపపద్యతే కాబట్టి ఆ మంత్రోదాహరణము ఆనందమయ కోశానికి అది పొసగుటలేదు ఇవి పాయింట్ అర్థమైందండి ఇప్పుడు తదప్యేష శ్లోకో భవతి అని ప్రథమ పర్యాయంలో చెప్పిన మంత్రము అన్నమయానికి చక్కగా వర్తిస్తోంది ద్వితీయ పర్యాయంలో చెప్పిన మంత్రము ప్రాణమయానికి చక్కగా అన్వయిస్తోంది తృతీయ పర్యాయంలో చెప్పిన మంత్రం మనోమయానికి చక్కగా అన్వయిస్తోంది చతుర్థ పర్యాయంలో చెప్పిన మంత్రం విజ్ఞానమయానికి అన్వయిస్తోంది తదప్యేష శ్లోకో భవతి అసన్నేవస భవతి పంచమ పర్యాయంలో చెప్పిన మంత్రం ఆనందమయానికి వర్కౌట్ కావటం అంటే ఆ ఆనందమయం ఆల్రెడీ ఇట్ వాజ్ లెఫ్ట్ బిహైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ బ్రాట్ ఇన్ ది పిక్చర్ అండ్ దట్ మంత్ర అప్లైస్ టు ది బ్రహ్మ కాబట్టి ఆ తదప్యేష శ్లోకోవతి అసన్నేవసవతి అనే చోటకి ఆనందమయ అని ప్రారంభమించారే అక్కడికి మధ్యలో బ్రహ్మ వచ్చేసింది ఆనందమయాన్ని దాటేసి బ్రహ్మ వచ్చింది అది నువ్వు గుర్తుపట్టి ఆ బ్రహ్మను తెలుసుకోవాలి ఆనందమయమే బ్రహ్మ అని నిర్ణయించుట తగ్గదు అర్థమైందండి ఈ వ్యవస్థ తర్వాత మొత్తం మీకు అనువాగం అంతా ఇంకా బాగా క్లియర్ అవుతుంది బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ట ఇత్యపిచ అనుపపన్నం పృథక్ బ్రహ్మణ ప్రతిష్టాత్వైన గ్రహణం సపోజ్ ఆనందమయమే ఫైనల్ అనుకోండి ఆనందమయమే ఫైనల్ అయితే ఈ ఆనందమయానికి బ్రహ్మ ప్రతిష్ట అని చెప్పబడి అది కుదరదు ఆనందమయమే ఫైనల్ అయితే దానికి మరొకటి ప్రతిష్ట అవుతుంది అంటే మరొకటి ప్రతిష్టగా చెప్పబడుతోంది అంటే అర్థం ఇది ఫైనల్ కాదన్నమాట కాబట్టి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఈ ఆనందమయాన్ని నిలబెట్టేది పుచ్చరూపంగా కల్పించబడుతో ఆనందమయానికి ప్రతిష్టనం నిలకడనం స్థితిని కల్పించేటువంటిది బ్రహ్మ అని చెప్పారు కనుక ఆ చెప్పడం ద్వారా ఆనందమయమునకు కూడా అది ఆధారమైనది అని చెప్పడం చేత ఆనందమయము ఫైనల్ కాదని అదే ఫైనల్ అని మనకు అర్థమైంది కాబట్టి బ్రహ్మ ఆ బ్రహ్మ దట్ ఈస్ ది అది దట్ ఈస్ ది సిక్స్త్ ఈ ఫైవ్ని ఉపసంక్రమణం చేస్తూ ఈ ఐదు కోశాలని మనం తిరస్కరించి నిరాకరించి మనం చేరితే ఆ బ్రహ్మం ఉన్నదే అది ఈ సర్వమునకు ప్రతిష్ట అని మనకు అర్థం అవుతాం అది ఏమిటో వివరిస్తారైనా ప్రస్తుతం మీరు ఇంత మాత్రమే గమనించాలి ఆనందమయము ఫైనల్ కాదు అని చెప్పడానికి హేతువులన్నింటినీ పోవేసి చెప్తున్నారు తస్మాత్ కార్యపతిత ఏవా ఆనందమయ నా పర ఏవా సరే మొత్తానికి చాలా హేతువులు చెప్పారు ఐదారు హేతువులు చెప్పారు సో ఫైనల్గా మీరు విషయం ఏమిటో చెప్పండి అంటే సరే చెప్తున్నాము ఈ ఆనందమయ అని ఉందే ఇది కార్యమే కార్య కార్యాత్మయే ఇది సర్వకారణ కారణమైనటువంటి పరమాత్మ పరబ్రహ్మ కాదు నా పర ఏవా ఇది పరమాత్మ పరబ్రహ్మ కాదు ఇది కార్యమే అంటే అన్నమయము మా ప్రాణమయము మనోమయము అవన్నీ ఎలాగైతే కార్యాలో ఇది కూడా కార్యమే కార్యము అంటే తెలుసు కదా ప్రొడక్ట్ ఆర్ ఎఫెక్ట్ నాట్ ది అల్టిమేట్ కారణం ఈస్ ది అల్టిమేట్ అయితే మరి అల్టిమేట్ ఏది అంటే హీ విల్ టెల్ ఆనంద ఇది విద్యాకర్మణో ఫలం తద్వికార ఆనందమయ ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తుంది ఈ చర్చలో ఆనందమయము బ్రహ్మ కాదు అది కూడా కార్యమే అది కూడా ఒక కోశమే అని సెటిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఆ వాక్యం ఎలా ఉందంటే అన్యోంతర ఆత్మానందమయ అందే ఇప్పుడు ఇప్పుడు ఏమిటో చెప్పమరా ఆనందమయము అంటే ఆనంద పదానికి ఫలము అర్థం ఎందుకంటే ఫలం ఎప్పుడూ అది ఉల్లాసాన్ని ఆనందాన్ని మనకి ఇస్తూ ఉంటుంది కనుక ఆనంద శబ్దానికి ఇక్కడ ఫలము అనర్థం దేని ఫలము విద్యా కర్మణో ఫలం విద్య అంటే ఉపాసన కర్మ అంటే వైదిక కర్మ కాబట్టి మీరు ఏదైనా పుణ్యకర్మ చేశారనుకోండి దానికి ఫలం వస్తుంది పుణ్యఫలం ఈ పుణ్యఫలం ఎలా ఉంటుంది సుఖరూపంగా ఉంటుంది అంటే ఆనందమేగా అలాగే ఉపాసన చేశారనుకోండి దానికి ఫలము పుణ్యరూపంగా వస్తుంది ఆ పుణ్యము ఈ లోకంలో ప్రాస్పెరిటీ అభివృద్ధిని కలిగించే విధంగా ఉంటుంది లేదా ఈ లోకంలో ఎలా ఉన్నా దేహత్యాగం అయిన తర్వాత స్వర్గాది పుణ్యలోకాలని మనకు అందజేసినట్లయితే అప్పుడు కూడా అది సుఖానుభూతిని కలిగిస్తుంది సో ఆ సుఖానుభూతి ఆనందరూపమే కనుక ఆనందశానికి ఫలము వేటి ఫలము విద్య కర్మ ఉపాసన కర్మ అనేవాటి ఫలము అనర్థం పైగా ఇంతవరకు అనేక ఉపాసనలను కూడా చెప్పి ఉన్నారు ప్రతీ ప్రతి పర్యాయంలోనే ఉపాసనలు చెప్పారు ఆ ఉపాసనలకన్నిటికీ అంతకుముందు వేదంలో చెప్పినటువంటి కర్మకాండలో చెప్పబడిన కర్మలకి ఏ ఫలము కలదో ఆ ఫలము ఇక్కడ ఆనందశం చేత స్వీకరింపబడుతుంది ఆ ఫలము యొక్క వికారము తద్వికారనందమయ ఆనందమయము అంటే ఆ విద్యాకర్మల ఫలము విద్యాకర్మల ఫలము అంటే ఏం చెప్తారు విద్యలు అనేకం ఉన్నాయి కర్మలు అనేకం ఉన్నాయి వాటి అన్నింటి ఫలములో ఒక భాగం మనకు లభిస్తుంది ఒక వ్యక్తికి లభిస్తుంది ఏ భాగం లభిస్తుంది వాడు చేసుకున్న కర్మను బట్టి ఉపాసనని బట్టి వాడికి లభించే భాగాన్ని వాడికి లభిస్తుంది సో ఒక ప్రాణికి లభించేటువంటి కర్మఫల రూపమైన సుఖానుభూతి కలదో దానికి ఆనందమయ అని పేరు ఈ ఈ మీమాంస చాలా చక్కటి మీరు గమనిస్తారు అందాము సచ విజ్ఞానమయాత్ ఆంతర సో ఇక్కడ అన్యోంతర ఆత్మానందమయ అని కదా ఇది విజ్ఞానమయమున కంటే ఆంతరము అంతకంటే సూక్ష్మమైనది విజ్ఞాన దీన్ని విజ్ఞానమయాన్ని తనలో విలీనం చేసుకోగలిగిన కారణరూపమైనది అని కదా మరి ఏమిటి ఆంతరత్వము దీనికి అంటే అది వివరిస్తున్నారు ఈ ఆనందమయము విజ్ఞానమయమునకు ఆంతరము ఎందుకంటే యజ్ఞాదిహేతో విజ్ఞానమయాత్ అ ంతరత్వ శ్రుతే వేదం అలా చెప్తోంది శృతి అలా స్పష్టంగా చెప్తోంది ఎందుకంటే విజ్ఞానమయము యజ్ఞము మొదలైన కర్మలకి హేతువు ఇది మనం చూసాం యజ్ఞం చేస్తున్నాడు ఒక ఆ చేస్తున్నది ఎవరు విజ్ఞానం యజ్ఞంతనుకే ఆ విజ్ఞానమే యజ్ఞం చేస్తున్నాడు కర్త ఉంటాడే ఈ కర్త హీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సైకలాజికల్ అండ్ కల్చరల్ కండిషనింగ్ ఆ కండిషనింగ్ ఒకటి ఉంటుంది వీడు పుట్టినప్పటి నుంచి ఒక కండిషనింగ్లో పెరుగుతాడు ఈ కండిషనింగ్లో ఆ కండిషనింగ్ అంటే ఆ స్వరూపాన్ని నిర్మాణం చేసే పరిస్థితుల యొక్క ప్రభావము అని అర్థం సో ఈ కండిషనింగ్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి సైకలాజికల్ కండిషనింగ్ అంటే వాడిని తల్లిదండ్రులు పెంచడము అది చిన్నప్పుడు వాడిని ఇల్టరీట్ చేసి అబ్యూస్ చేశారు అనుకోండి వాళ్ళ ఏదో అన్కాన్షియస్ డెవలప్ అవుతుందని తర్వాత విద్యాది మీరు ప్రొవైడ్ చేస్తారు దానివల్ల కూడా వాడి సైకలాజికల్ పర్సనాలిటీ ఒకటి డెవలప్ అవుతుంది తర్వాత కల్చరల్ కండిషన్ గుర్తుంది వాడేమో ఇండియాలో పుట్టేటనుకోండి ఓ రకంగా ఉంటాడు అమెరికాలో పుట్టేటనుకోండి ఇంకో రకంగా ఉంటుంది అప్పుడు అమెరికాలో పిల్లలు ఉంటారే వాళ్ళని మనం హ్యాండిల్ చేయలేము వాళ్ళు హాయ్ స్వామి అంటుంటారు దర్ ఈజ్ వెరీ నేచురల్ టు దే వీ కెనాట్ హ్యాండిల్ దిమ్ అండెస్ యూ లెర్న్ దేర్ టెక్నిక్స్ వీ కెనాట్ హ్యాండిల్ సపోజ్ నేను పిల్లవాడు నమస్కారం చేసేది హాయ్ అంటాడు వాడు వాడికి పండుగోతే నో why i hate this program he doesn't like it vadu tini pandayitane teeskuntadu manaku manaku moham manantha mohamata vivharam inna theragoboyina teeskun sanjilo vesukuntadu vadu allagodar vadi kavalsindha so suppose nenu pande vobothe no swami i want chocolate ee lokapulo evallo naaku chocolate istaru aa chocolate vadipistaru so they are like that vaalla conditioning vere vaalla dantlo they are na nothing wrong in them vaalla emi thappu anukoru they don't know it that is how they know సో కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది సైకలాజికల్ కండిషనింగ్ ఉంటుంది ఈ కండిషనింగ్ అంతా కలిసి దానికే విజ్ఞానము అనిపి ఆ విజ్ఞానమే వీడి చేత కర్మల్ని చేయిస్తూ ఉంటుంది సో వైదిక కండిషనింగ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనం వైదిక కర్మానుష్ఠాన పరుడైన వ్యక్తి వాడి కండిషనింగ్ ఎలా ఉంటుందంటే ఆ విజ్ఞానమే వాడి చేత కర్మల్ని చేయిస్తుంది సో యజ్ఞములు మొదలైన కర్మల్ని వీడు చేస్తాడు ఆ కర్మలకి హేతువుటి విజ్ఞానమయ కోశం విజ్ఞానమయము ఆ విజ్ఞానమయము కంటే కర్త కంటే భోక్త ఆంతరము అది సహజమే కదా అదే అంటున్నారా జ్ఞానకర్మణోరుహీ ఫలం భోక్తృతత్వాత్ అంతరతమం సార్ ఇప్పుడు మీరు చూడండి యజ్ఞం చేస్తాడు వీడు యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు వీడు వాక్యం విన్నాడు ఏమని యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది అని వాక్యం విన్నాడు విని స్వర్గం బాగుంటుంది అనుకున్నాడు ఈ స్వర్గం నాకుంటే బాగుండును అనుకున్నాడు ఇప్పుడు పుణ్యం చేసుకుంటారు ఎందుకని ఈ పుణ్యం చేసుకుంటే భవిష్యత్తులో మనకు సుఖం కలుగుతుందని చేసుకుంటారు సో పుణ్యం చేస్తున్నాడంటే కష్టపడుతున్నాడు కదా అగ్నిహోత్రం ముందు కూర్చుని కళ్ళల్లోకి పొగ వెళ్ళిపోతున్నా కష్టపడుతూ ఆహుతుల్ని సమర్పిస్తున్నాడు అయితే జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా దాన చేస్తున్నాడు ఇలా కష్టపడుతున్నాడు అంటే దేనికోసం కష్టపడుతున్నాడు అంటారు భవిష్యత్తులో ఒకనొక సుఖానుభూతిని అపేక్షించి కష్టపడుతున్నాడు కాబట్టి ఈ కర్మ ఈ కర్తవిని ప్రోత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ భోక్త నుంచి వచ్చింది నిజానికి జ్ఞానకర్మణోహిక ఫలం జ్ఞానకర్మణోహంటే జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం అంటారు ఇక్కడ విద్యాన ఉపాసన కర్మ ఉపాసన సో జ్ఞానశబ్దానికి ఉపాసన అని అర్థం ఉంది సో సందర్భాన్ని బట్టి సో ఈ ఉపాసనలకి కర్మలకి ఫలము భోక్త కోసం ఉన్నది సర్వ కర్మఫలములు సర్వ ఉపాసనా భోక్త కోసం ఉన్నాయి అవి భోక్త లేకపోతే ఇవే ఉండవు భోక్త అనేవాడు ఒకడు ఉండబట్టే ఇన్ని కర్మలు నడుస్తున్నాయి కాబట్టి ఈ కర్మలన్నింటినీ చేసేది విజ్ఞానమయమైతే ఆ విజ్ఞానమయానికి కూడా అంతరంగా ఉండేది భోక్త అంటే ఆనందమయము ఆ విధంగా ఆనందమయము విజ్ఞానమయానికి అంతరము అంటే సూక్ష్మము అగుట చాలా బాగుంది తర్వాత అంతరతమశ్చ ఆనందమయ ఆత్మా పూర్వేభ్య కాబట్టి ఈ హేతువుల చేత ఆనందమయ ఆత్మ జ్ఞాన కర్మలకి క కర్తగా ఉండేటువంటి విజ్ఞానమయం కంటే దానికి ముందున్నటువంటి మనోమయ ఇత్యాది సమ సమస్త కోశముల కంటే కూడా ఆనందమయమే అంతరతమే వీడు భోక్త గనుకనే వీడికి దేహాభిమానం ఏర్పడింది ఎందుకంటే దేహము భోగ క్షేత్రము భోగాన్ని వీడు భోగ ఆయతనము వీడు సుఖాన్ని అనుభవించాలంటే దేహం ఉండాలి అంచేతనే వీడికి భో అంచేతనే శాస్త్రం ఏమని చెప్తుందంటే డోంట్ హ్యావ్ డిజైర్స్ అని చెప్తుంది ఇప్పుడు సపోజ్ ఒక డిజైర్ ఉందనుకోండి ఆ డిజైర్ మీకు దృఢంగా కనుక ఆ కోరిక ఉన్నట్లయితే మీకు ఆ కోరిక ఎన్నడూ వ్యర్థం కాదు ఆ కోరిక ఈ జన్మలో తీరకపోతే మళ్ళీ ఇంకో జన్మను తీసుకొస్తుంది కాబట్టి చచ్చిపోయే ముందు పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకోవద్దు అని చెప్తారు ఎందుకంటే కోరిక పెట్టుకున్నాడు అనుకోండి నాకు జున్ను తినాలి ఉందంటాడు వీడు జున్ను జున్ను వీటి తినకపోతే నష్టం వచ్చింది జు జున్ను అంటే గేదె పాలు గేదె దానికి ప్రసవం అయినప్పుడు వచ్చే పాలతోటి చేస్తారు జున్ను అని ఆ జున్ను తినకూడదని శాస్త్రం ఉంది వీటికి మంచం మీద ఉన్నాడు వీటి డాక్టర్ గారు పథ్యం ఆయుర్వేదం మందులు కదా పథ్యం వీడి పథ్యం ఏంటంటే జావా ఏదో తాగాలు తప్పిస్తే వీడికి జున్ను తినాలని జున్ను తినాలని కోరికంటే వీడు వీడు వీడికి ఇంకో భర్త వస్తుంది ఈసారి భర్త ఎక్కడ వస్తుందంటే ఈ ఆవుల్ని గేదెలని బాగా ఎక్కువ పెట్టుకుని పాలముతో వ్యాపారం చేస్తారు చూడండి వాళ్ళ ఇంట్లో పిల్లాడైపోతారు సంవత్సరం పొడుగుతా జున్ను తింటూ ఉండొచ్చు అంచేత కోరిక పెట్టుకోకూడదు కోరిక పెట్టుకుంటే ఇట్ విల్ బ్రింగ్ ది బాడీ సో చూడండి భోక్త దే అన్నమయము భోక్తలో అంతర్గతం అయింది కదా తర్వాత వీడు కష్టపడి పని చేస్తున్నాడు దేనికోసం భోగం కోసం ప్రాణమయం దాంట్లో అంతర్గతమైంది మనస్సులో కోరికలు పుడుతున్నాయి కోరి మనస్సులో కోరిక ఎందుకు పుట్టిందంటే నేను భోక్తను అనే సంస్కారం వీడిలో దృఢంగా ఉండబట్టి దాటి ఎంజాయర్షిప్ ఉండబట్టే వీడి మనస్సులో కోరికలు పుడుతున్నాయి మీకు ఎంజాయర్షిప్ లేదనుకోండి కోరిక పుట్టదు దాంట్లో ఉండే చిత్రం అదే సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళారు ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాను అనుకోండి నాకే కోరిక పుట్టదు ఎందుకంటే నేనంటే పర్సనల్గానే కాదు ఐ డోంట్ గో దేర్ యాజ్ అన్ ఎంజాయర్ i go there as a witness ga sakshiko and adi chustu undade ga i do not go there as an enjoyer therefore nen mall anta tirugutanu labhite e shop jana velutanu naaku asalu korikipodu naake kada meeku ante unless you decide to have some a few enjoyments otherwise meeku korikipodu kabatti enjoyer ninche korikulu putta korikulu putthe karma lo chestadu enjoyer e vigyanamayanga undi karma lo chestadu kabatti enjoyer is the key to everything anje athane ఈ ఆనందమయము ప్రతిధి భోక్త అన్ని కోశముల కంటే అంతరతమము తర్వాత విద్యాకర్మణోహం క్రియాద్యర్థత్వా శంకరులు ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నారంటే హీ గోసాన్ హ్యామరింగ్ ఇట్ హీ వోంట్ లీవ్ ఇట్ లైక్ దాట్ ఆనందమయము అంతరతమము అని మనకి అర్థమైపోయింది ఇంక ముందుకు వెళ్ళండి అంటే హీ హీ హ్యాస్ సంథింగ్ మోర్ టు సే ఆన్ దాట్ చూడండి ఇప్పుడు ప్రియ మోద ప్రమోద అని రాబోతున్నాయి ఇవన్నీ ఈ ప్రియాదులు ఆ లిస్టు రాబోతుంది మూడో నాలుగో ఇవి వీటి కోసమే వీడు ఉపాసనలు కర్మలు చేస్తున్నాడు ఏమిటివి సస్య ప్రియమే వశిర ప్రియం మోదోద మోదము ప్రమోద ఉత్తరపక్ష ఇదో ఈ మూడింటికోసమే వీడు కర్మలన్నీ చేస్తున్నాడు ఈ మూడు దేంట్లో ఉన్నాయి ఆనందమయంలో ఉన్నాయి కాబట్టి విద్యా కర్మ ఆ రెండింటి యొక్క ఫలము ఎన్ని ఉపాసనలు ఎన్ని కర్మలున్నా వాటి యొక్క ఫలము అయితే ప్రియమవుతుంది లేకపోతే మోదం అవుతుంది లేకపోతే ప్రమోదం అవుతుంది యాజ్ ప్రియా మోద ప్రమోదే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆనందమయ కాబట్టి ఆనంద ప్రియా మోదాదుల కొరకు చేయబడే కర్మా జ్ఞానం ఉపాసనలు ఆనందమయానికి సహకరిస్తున్నాయి కనుక ఈ ఉపాసనలకు కర్మలకు హేతుభూతంగా ఉండేటువంటి విజ్ఞానమయము ఆనందమయానికి ఆంతరము అవుతూ ఉంటుంది హీఈ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఫర్ దర్ ఇది విద్యాకర్మణో ప్రియాద్యర్థత్వాచ్ఛ అది సంగ్రహం దానికి వివరణ ప్రియాది ప్రయుక్తే విద్యాకర్మణి అది ప్రియము మొదలైనటువంటివి సుఖంలో ఉండే భేదాలు అవన్నీ వివరంగా వస్తాయి సో ప్రియము మోదము ప్రమోదము వీటి కొరకే వాటి ఎందుండే వీడు విద్యాకర్మల ఎందు ప్రేరేపింపబడుతూ ఉంటాడు కష్టపడి ఉపాసన చేసేస్తున్నాడు ఎందుకండి ఉపాసన చేస్తున్నాడు అంటే వీడికి ప్రియము మోదము ప్రమోదము వాటి మీద ఉంది దృష్టి లేకపోతే కర్మ చేసేస్తున్నాడు యజ్ఞం వాటిల్లో ఏదో ఒకదాని మీద మోర్ దాన్ వన్ మీదో మొత్తానికి ఆ సుఖానుభవం మీద ఉంది దృష్టి అందుకోసమే వీడు విద్యాకర్మలు చేస్తున్నాడు విద్యాకర్మలను చేసేది ఏది విజ్ఞానమయం కాబట్టి విజ్ఞానమయము దేని కొరకైంత ఇన్ని కర్మలను చేస్తుందో అది ఆనందమయము విజ్ఞానమయం కంటే ఆంతరం అవుతుంది తస్మాత్ ప్రియాదీనా ఫల రూపాన్నా ఆత్మసన్నికర్షాత్ విజ్ఞానమయాదశ అభ్యంతరత్వముపద్యతే ఇప్పుడు చూడండి కర్తృత్వము భోక్తృత్వము రెండున్నాయి దీంట్లో అంటే కర్తృత్వం ఉంటే డూయర్షిప్ భోక్తృత్వం అంటే ఎంజాయర్షిప్ దీంట్లో ఆత్మ అంటే మీ స్వరూపానికి ఏది దగ్గర అంటే ఎంజాయర్షిప్పే దగ్గర సన్నికర్ష దానికే ఉన్నది అని అంటున్నారు ఇప్పుడు మీరు చూడండి మీరు వంట వండుతున్నారు వంట వండుతున్న దేనికోసం నా అన్నం తింటున్నారు అది దేనికోసము అది నా సో వంట వండడం దేనికి తినడం కోసం తినడం దేనికి తృప్తి కోసం ఇప్పుడు మీకు వంట వండడము అనే కర్మ ఆ కర్మని చేసే కర్త ఈ అన్నము తినడము అనేటువంటి భోగము దానివల్ల వచ్చే తృప్తి రెండు లెవెల్స్ ఉన్నాయి ఈ రెండు లెవెల్స్లో విచ్ ఈస్ నీర్ అర్ టు మీ ఆ తృప్తి దట్ ఈస్ నీర్ అర్ టు మీ బికాస్ అది అవుతోంది కనుకనే ఈ కర్మను నేను చేస్తున్నాను లేకపోతే అసలు ఆ కర్మ నేను చేయనే చేయను ఆకలిగా ఉంది నీరసంగా ఉంది ఇప్పుడు వంట ఎవడే చేస్తాడండి అంత పని నేను చేయలేనంటే అది ఏమన్నా లాజిక్ ఉంది అందులోనూ వంట చేయాలంటే నాకు ఓపిక లేదండి నీరసంగా ఉంది ఆకలిగా ఉంది కాబట్టి నేను వంట చేయను అంటే అది ఎక్కడ కుదురుకుంది ఆకలిగా ఉంది నీరసంగా ఉంది కనుకనే ఆకలి తీరి నీరసం తగ్గి తృప్తి కలగాలంటే వంట చేయాలి కాబట్టి వంట చేస్తాడు కాబట్టి ఉచీస్ అంతరా ఉచీస్ నీరర్ టూ హిమ్ ఆత్మకి నీరర్గా ఉన్నది ఆనందమయము ఇప్పుడు కూడా ఫలము స్వరూపానికి నీరరుగా ఉంటుంది ఆత్మనఃకామాయ సర్వం ప్రియం భవతి కాబట్టి ఇక్కడ ప్రియ మో ప్రియం మోద ప్రమోద అని చెప్పేటువంటి సుఖ వ్యవ సుఖ అవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలరూపములు ఉపాసనకి కర్మకి ఫలాలుగా లభిస్తాయి అవి ఆత్మసన్నికర్షములు ఆత్మస్వరూపానికి బాగా దగ్గరగా ఉంటాయి ఎంత దగ్గరగా ఉంటాయంటే విజ్ఞానమయం కంటే కూడా దగ్గరగా ఉంటాయి అంచేతనే ఆ సుఖానుభవములతోటి వాటికి ఆలవాలంగా ఉండేటువంటి ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశానికి అంతరముగా అభ్యంతరము దానికంటే కూడా అంతరము ఇన్నర్ అండ్ మోర్ సెటిల్ దానికంటే కూడా దానికి కారణము అవుట చాలా యుక్తియుక్తముగా ఉన్నది ప్రియాదివాసనా నిర్వర్తితో హి ఆత్మ ఆనందమయ విజ్ఞానమయాశ్రితే స్వప్నే ఉపలభ్యతే విజ్ఞానమయము కంటే ఆనందమయము ఆంతరము అని చెప్పడానికి మరో హేతు చెప్తున్నారు హీఈస్ నాట్ ఇట్ త్రూ విత్ ఇట్ హీస్ స్టిల్ టాకింగ్ ఆన్ ది సేమ్ టాపిక్ ఇప్పుడు కూడా మనస్వరు ఇది చాలా మంచి చర్చది రాబోయే ప్రసంగం కూడా చాలా ప్రాక్టికల్గా యూస్ఫుల్ డిస్కషన్ అని నేను అనుకుంటున్నాను ఎనీవే సో మనిషి చాలా కష్టపడుతూ ఉంటాడు వాటి ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించి అనేక ఘనకార్యాలను సాధిస్తూ ఉంటాడు బట్ వాటన్నిటికీ ఫలము ఆనందానుభవము సుఖానుభవము వాటి కోసమే ఇవన్నీ చేస్తున్నాడు కొంతమంది కష్ట సుఖం అందరూ నిద్రపోయే టైంలో తెల్లవారుజామును అందరూ గుర్రు పెట్టి నిద్రపోతుంటే వీళ్ళు లేచి చన్నీళ్లతో స్నానం చేసి సూర్యోపాసన చేస్తూ ఉంటారు ఎందుకోసం చేస్తున్నారంటారు ఈ కష్టం ఎందుకంటే వాడు ఒకానొక సుఖానుభూతిని కోరి ఆపని చేస్తున్నాడు ప్రియాది వాసనానిర్వర్తితో హి ఆత్మ ఈ ఆత్మ చైతన్యము కొన్ని వాసనలయందు ప్రతిఫలించి ఆనందమయమవుతుంది అది అసలు నిజానికి విజ్ఞానమయము ఆనందమయము రెండూ ఉండి దాంట్లో విజ్ఞానమయం కంటే ఆనందమయము ఆంతరంగా ఉండే స్థితి స్వప్నంలో కనపడుతుంది అంటారు వీడు స్వప్నాన్ని కంటాడు ఆ స్వప్నంలో వీడేం చే సాధారణంగా జాగ్రత్త అవస్థలో తీరని కోరికలన్నీ స్వప్నావస్థలో తీరుతూ ఉంటాయి జాగ్రత్త అవస్థలో వీడికి ఒక కోరిక ఉంది ఏమిటంటే ఆ కోరిక ఏదో ఫైవ్